అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మా అన్యత్రాస్మాత్ కృతాకృత అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య ఎత్త పశ్యసి తద్వద అలాంటి అతీతమైన దేవన ఉందా అని అడిగాడు నచికే అలాంటి ప్రశ్నైనా అడగడం నేర్చుకోవాలి ఏదైనా చేయాలి అదేనా చేయాలి అంతేగాని నాకు పుత్రుడు కావాలి బాబో అయిన ఉంటే ఏదో అప్పుడే పెళ్ళాగాడు సరదాగా పుత్రుడు కావాలని కోరుకున్నాడు ఇంకా ఆత్మజ్ఞానం లేదు ఏం లేదంటే ఆ మాట వేరు ఆత్మజ్ఞాన ప్రసంగంలో ప్రవేశించి పుత్రుడు కావాలని కోరితే వాడిని ఆత్మజ్ఞాని అంటారా అజ్ఞాని అంటారా అజ్ఞాని అనే అంటారు పుత్రాధ్యేషణ శేషణానాం అవిద్వద్ విషయత్వం అది అజ్ఞానుల యొక్క లక్షణం తప్ప అది జ్ఞానం యొక్క లక్షణం కాదు ఇం చేతనే సంతానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంతానం లేని సంతానం లేదని దుఃఖిస్తూ కూర్చుంటారు చాలామంది ఒక బెంగ పెట్టేసుకుంటారు వాడికి ఆ బెంగ ఎందుకు వచ్చిందంటే దాంట్లో పర్సనల్గా సంతానం మనం పిల్లవాడిని ఎత్తుకుని ఆడించి మనం ఎంజాయ్ చేయలేకపోయామనే ఫీలింగ్ ఒకటి కారణం రెండవ కారణం ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు పూడుస్తారు వీడికి సంతానం లేదని సోషల్ కాజ్ అది సోషల్ కాజ్ అదొక కారణం ఇది కాక రిలిజియస్ కాజ్ ఉంటుంది రిలిజియస్ పీపుల్ ఏమని చెప్పి పెడతారంటే నీకు సంతానం లేదు కాబట్టి నీకు స్వర్గం ఉండదు అని వీడి చేతిలో పడేస్తారనమాట వాడికి వినపడి వినపడినట్లుగా పడేస్తారు దాంతో అది వాడి హృదయంలో ఒక శల్యంలాగా నాకు స్వర్గం లేదని బాధపడుతూ ఉంటాడు పైగా వాడికి ఏవో కథలు కూడా రెడీమేడ్గా దొరుకుతాయి ఇప్పుడు ఈ మాట నేను అన్నాననుకోండి నన్ను తునాతునతల కింద ఖండించడానికి కావలసిన కథలు మీకు పురాణాలు నిండా ఉన్నాయి మీరు కథ మొదలు పెడితే నేను దండం పెట్టి నేను పొరపాటునలా చెప్పానండి మీరు పెట్టిన ఎక్కడ నా దారి లేకుండా ఎందుకంటే కథలు లెక్కలేనన్ని కథలు ఉన్నాయి పున్నామ నరసం అని కూడా ఉంది కాబట్టి అదంతా రెలిజియం కూడా ఏం చేసి పెడుతుందంటే నువ్వు సంతానం లేకపోతే పాపం వస్తుందని చెప్తుంది నువ్వు నేబర్ని ఇంకొక మనిషిని వాడి హృదయంలో ఈశ్వరుణ్ణి గుర్తించి వాడికి సేవ చేస్తే నీకు పాపం బాధరా నీకు పుణ్యం వస్తుందా అని అని చెప్పదు అని చెప్పాలంటే మీరు భగవద్గీతకి రావాల్సి ఉంటుంది ఏమని చెప్తుందంటే నీకు కొడుకు లేకపోతే నరకం వస్తుంది ఎందుకంటే కొడుకు లేకపోతే నరకం రావడం ఏడు ఏదైనా తప్పు పని చేస్తే నరకం వస్తుందంటే వినడానికి చెప్పడానికి బాగుంది కానీ కొడుకు లేదంటే నేను ఏం చేయను కొడుకును నేను ఎలా నిర్మాణం చేయను కొడుకును మనం తయారు చేస్తామా ఏమన్నా సో ఏ మట్టిబొమ్మ తయారు చేసినట్టుగా దానికి ఎన్నో లక్షా తొంభై పరిస్థితులు కలిసి కొడుకు కొడుకు లేకపోతే నరకం వస్తుందంటే ఇది వినడానికి ఏం బాగులేదు అని అన్నాడు ఎవరో అంటే అలాంటి నరకం కూడా ఉంటుందా అన్నాడు ఒకడు నరకం అంటే పాపం చేసిన వాడు పోతాడని విన్నాం తప్ప కొడుకు లేకపోతే నరకంలో పడేస్తాడు తీసుకెళ్ళాను అలాంటి నరకం కూడా ఉందా అండి అన్నాడు ఒకడు అంటే ఉంది ఆ నరకం పేరే పుమ్ దానికి పుమ్ అని పేరు ఎందుకు వచ్చింది అసలు ఏమైనా సంబంధం ఉందా అంటే పుత్రాలో ఉండే పూ తీసుకొచ్చి దానికి మకారం చేర్చి అది నరకం పేరు పుమ్ నామ నరకం పుమ్ అనే పేరు కలిగినటువంటి నరకం ఈ ఈ మాట పెట్టేసి వదిలిపెట్టేస్తే ఇంకిప్పుడు యువకులందరూ కూడా వాళ్ళకి పెళ్లి చేసేదాకా తల్లిదండ్రులు నిద్రపో వాళ్ళు నిద్రపోరు ఈ పిల్లల్ని నిద్రపోనివ్వరు ఎలాగైనా పెళ్లి చేసేయాల్సిందే అది ఒక సమాజంలో ఒక వాతావరణానికి అనురూపంగా ఉంటుంది పెళ్ళైన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సంతానాన్ని కలి తీరవలసిందే అని ఒక సమాజ వ్యవస్థకి ఇదేమైనా దీనివల్ల ఏమైనా కొంత ఉపకారం ఉందేమో నాకు తెలీదు ఒకప్పుడు సమాజంలో జనసంఖ్య తక్కువగా ఉన్న సందర్భంలో బహుశా ఇటువంటి వ్యవస్థలకు ఏదో కొంత సోషల్ మీనింగ్ ఉంటే ఉండి ఉండొచ్చు కానీ ఆత్మజ్ఞానానికి దానికి ఏమి సంబంధం లేదు అవిద్వద్ విషయత్వం ఉత్తరాధ్యేషణ స్వర్గ స్వర్గలోకం మీద ప్రీతి ఉందనుకోండి అది కూడా అజ్ఞానే కొనుక్కుంటాడు స్వర్గలోకం మీద ప్రీతి కూడా అజ్ఞానే ఎందుకంటే మీరు స్వర్గానికి వెళ్తారు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వాపసు వస్తారు స్వర్గానికి వెళ్ళడం అలాంటిదంటే ఈ క్రూజు షిప్పులు ఉంటాయి చూడండి ఆ క్రూజు షిప్కు వెళ్ళడం లాంటిది టికెట్ కొనుక్కుని డబ్బు కట్టి టికెట్ కొనుక్కుని విశాఖపట్నంలో ఎక్కాలి ఆ షిప్పు విశాఖపట్నంలో ఎక్కితే సింగపూర్ వెళ్ళి మళ్ళీ వాపసు విశాఖపట్నం వస్తుంది ఓ వారం రోజులు ప్రయాణం ఉండుంటుంది నేను ఊహించి చెప్తున్నా ఇదంతా పరిశీలించి మీకు చెప్పట్లా నాకు తెలుసున్న క్రూజ్ షిప్లు ఎక్కడో తప్ప ఇక్కడ నాకు తెలిసినవేం లేవు అయినా కూడా నేను ఊహించి బహుశా అలాంటిది ఏదో ఉండుంటుందని ఊహించి చెప్తున్నా వైజాగ్ టు సింగాపూర్ ఎయిట్ డేస్ ఫిఫ్టీ రూపీస్ పర్ టికెట్ మీరు అక్కడ షిప్ ఎక్కేస్తే వారం రోజులు భోగ విలాసాలు మీరు ఎలా కావాలంటే అలా హాయిగా ఉండొచ్చు వాపసు రావచ్చు వారం రోజులు అయిన వెంటనే మిమ్మల్ని గట్టి మీద దింపేస్తాడు దింపేసి మళ్ళీ వాడు దాన్ని వాడితే కట్టారు అప్పుడు మీరు వేలమొహం వేసుకుని ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినట్లయితే ఎందుకంటే షిప్లో తిండి అది సరిగ్గా లేక వాడు తిండి ఓవర్ ఈట్ చేసి ఏదైనా అనారోగ్యం తెచ్చుకుని ఇంటికి వస్తే మీరే అనుభవించాల్సి ఉంటుంది స్వర్గం అనేది అలాగే ఉంటుంది వీడు ఏ వివేకం లేకుండగా నాకు ఆ స్వర్గం కావాలి స్వర్గానికి వెళ్తే ఏం చేస్తారు మీరు ఎప్పుడైనా స్వర్గం గురించి చదివారా స్వర్గం గురించి చదివితే ఓ నీతో సరి ఐదా స్వర్గం నాకు వద్దే వద్ద స్వర్గానికి వెళ్ళి ఏం స్వర్గంలో ఊర్వశీ రంభా డ్యాన్స్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంకొక కొత్త ఊహ వరేది లేకుండా అదే ఊర్వశి అదే రంభా డ్యాన్స్ ఉంటారు ఆ డ్యాన్స్ దగ్గర కూడా మీరు ఇలా కూర్చుని చూడాలి కొంచెం అవినయంగా కాలు దాచు కూర్చున్నారంటే ఇంద్రుడు కోపం వస్తుంది ఎందుకు ఏం చేస్తారు ఈ స్వర్గాన్ని మాత్రం కాబట్టి హృదయంలో ఉన్న స్వర్గాన్ని తెలుసుకోవాలి కానీ ఎక్కడో ఉన్న స్వర్గం కోసం వీడు నిచ్చెనులు వేస్తున్నాడంటే స్వర్గానికి నిచ్చెనులు వేస్తున్నాడంటే వాడు అజ్ఞానియే తప్ప జ్ఞాని కాదు ఉత్తరాది ఏషణ అవిద్వత్ ఐషణానం అవిద్వత్ విషయత్వం పుత్ర మనుష్యలోక పితృలోక స్వర్గలోక కామన గలవాడు దేవలోక కామన గలవాడు ఆత్మస్వరూపము తెలియనివాడు మాత్రమే విద్యా విషయే చ అజ్ఞానం ఎలా ఉంటుందో మీరు చెప్పారు కదా జ్ఞానం ఎలా ఉంటుందో చెప్పండి విద్య యొక్క విద్య జ్ఞానం యొక్క క్షేత్రము విషయమంటే క్షేత్రం ఫీల్డ్ అది ఎలా ఉంటుందంటే ఏషాన్యమాత్మాయం లోకృజయా కరిష్యా విభాగ తైర్న శ్రుత్యాకృత ఇది బృహదారం నిగంలో ఓ సెక్షన్లో ఈ విభాగం వచ్చింది అది ఎలాగంటే వీడు వేదం చదువుకుంటాడు వేదంలో అనేక కర్మల్ని నిరూపిస్తారు ఈ కోరికుంటే ఈ కర్మ ఆ కోరికుంటే ఆ కర్మ అని చెప్తారు అప్పుడు వీడు ఈ కోరికలు నాకు కావాలి అనుకుంటాడు ఇప్పుడు పాతిక సంవత్సరాల యంగ్ మ్యాన్ నిష్కామంగా ఉండాలనుకుంటాడా అనుకోడు సాధారణంగా అనుకోడు నిష్కామంగా ఉండాలనుకుని ఎవడో ఒకటి ఉంటాడు వేయకో కోటికో ఒకటి ఉంటాడు మామూలుగా సామాన్యంగా ఎలా ఉంటారు పాతికేళ్ల వయస్సులో నేను ఈ వేదం అంతా ఈ కర్మల్ని నేను చేసుకోవాలి అని అనుకుంటాడు అయితే వేదం చదువుకున్న వాడికి కర్మలు చేసుకోవాలంటే భార్య ఉండాలి అని తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే వేదంతో చదువుకున్నాడు కదా ఆధునిక కాలంలో అలాగంటి వ్యవస్థలన్నీ కూడా కొంత చిన్న భిన్నమైన వాస్తవం పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారంటే వేదం చదువుకుంటే మనకి ఏమర్థమైంది కర్మలు చేసుకుంటే పుణ్యలోకాలు లభిస్తాయి భోగాలు లభిస్తాయి కర్మలు చేసుకోవాలంటే భార్య ఉండాలి ఇది ఒక పెద్ద డైనమా వాడికి అప్పుడు వాడు గురువు వారితో ఉంటాడు నేను ఈ కర్మలు చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు అంటే నాన్న నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోము అని అంటాడు వీడు ధారా మే శ్యాతనుంది వాక్యం నాకు భార్య కావాలి అనుకుంటూ వస్తాడు వస్తే తండ్రి నాన్న వచ్చేవా చాలా సంతోషం ఏం అన్న భయ అంటే నేను వివాహం చేసుకుంటానండి అంటే ఓకే సంతోషం అప్పుడు స్నాతక ఉత్సవం చేసి వాడు జుత్తంతో తీసి కొంత మామూలు మనుషులు చేసి వాడికి వివాహాన్ని చేస్తారు అది ఒక శృతి అలా చెప్పింది ఆ మార్గం చూపించింది ఇంకొకళ్ళు ఉంటాడు వాడేమంటాడో తెలుసిన ఏషాన్మోయమాత్మాయం లోక అంటాడు ఏమండి మనుష్యలోకము పితృలోకము దేవలోకము హృదయంలోనే ఆత్మలోకములో అంతర్గతములై ఉన్నవి అని శృతి చెప్తోందిగా ఆత్ ది హెవెన్ విత్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ అని చెప్తోంది కదా దాని మీద వీడు మనస్సు పడుతుంది అది శృతి ఎక్కడో మూల చెప్పింది అక్కడికి వచ్చిదాకా కొన్ని వేల వందల వేల కర్మలు భోగాలు చెప్పింది వాటి మీదే వీడు ఫోకస్ పడిపోయింది తప్ప ఆ మూల ఎక్కడో ఉంది ఆ మూల ఏమైనా ఉందంటే ఆత్మస్వరూపముందు అన్ని లోకములు అంతర్గతములై ఉన్నవి ఆత్మయే అనంతము అని ఉంది అది పట్టుకున్నాడు వీడు ఏమండి యశాన్న అయం ఆత్మా అయం లోక ఏ లోకాన్ని మీరు కర్మల ద్వారా సాధించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ లోకము మా ఆత్మస్వరూపమే అయి ఉన్నది కదా అంటే అవును ఇత మరి అటువంటప్పుడు ఆత్మస్వరూపమే లోకమై ఉన్నప్పుడు కింగ్డమ్ హెవెన్ విత్ ఇన్ ఉన్నప్పుడు కం ప్రజయాకరిష్యాకు సంతానంతో పనే ఉన్నది ఎందుకండి సంతానం కాదురా సంతానం ఉంటే నీకు వాడు శ్రాద్ధం పెడితే నీవు పితృలోకానికి వెళ్తావు మనుష్యలోకాన్ని వాడు కొడుకు చక్క అంటే నాకు మనుష్యలోకము పితృలోకము ఇప్పుడే అన్నీ కూడా అప్పుడే లభించిన పూర్ణత్వం నా నాకు అనుభవానికి వస్తుంటే కిం ప్రజయాకరిష్యామ నాకెందుకండి సంతానం సంతానం అక్కర్లేదంటే భార్య అక్కర్లేదు భార్య అక్కర్లేదంటే వివాహము అక్కర్లేదు వాడి దగ్గరికి వెళ్ళి మీరు కర్మలు ఏం బోధిస్తారు సుఖమహర్షికి కర్మలో ఏం చెప్తారండ సో అని విభాగం చేసింది వాళ్ళు ఆత్మజ్ఞాననిష్ఠులుగా మిగిలిపోతారు వాళ్ళు సన్యాసులు బ్రహ్మచారులుగా ఉండిపోతారు వైష్ఠ బ్రహ్మచారులుగా ఉండిపోతారు లేదా ఆ గురువు కూడా చాలా బాయ్ నిన్ను నిన్ను చూసి బ్రహ్మచారి అనాలంటే నాకు సిగ్గుగా ఉంది నలభై ఏళ్ళు వచ్చే ఇంకా బ్రహ్మచారి ఏమిటి ఆ మాటకు కూడా శోభగా లేదు పోయి ఆ దగ్గరికి పోయి నేను పంపించానని చెప్పు అని పంపిస్తాడు అప్పుడు ఆ మహాత్మ దగ్గరికి వెళ్తే ఆయన వచ్చేవాళ్ళు నేను చూసినప్పుడే అనుకున్నానులే రేపు శివరాత్రి నాడు కనుకడు అని ఆ శివరాత్రి నాడు వాడి నచ్చి మీద కాషాయం గొప్పతాడు అక్కడతోటి సరిపడు వాడు శేష జీవితాన్ని నిష్టలో గడిపేస్తాడు ఇది వాడి మార్గం ఇతేష విభాగ ఈ క్లాసిఫికేషను ఈ మార్గం ఇటు ఆ మార్గం అంటుంది అయినా నీకు ఏది కావాలో నువ్వు ఎన్నుకో అని చక్కగా శృతి విభాగం చేసి చెప్పింది ఇది వాళ్ళు వినలేదు తై నశ్వత ఈ కర్మజ్ఞాన సముచ్చయవాదులు ఉన్నారే వాళ్ళు ఎప్పుడూ శ్రవణం చేయలేదు శృతి కదా అంచేత నశ్శుకృత అంటారు వాళ్ళు చూడలేదన్నారు శృతికి శ్రవణం వాళ్ళెప్పుడూ ఇలాంటి మాటలు వినలేదు తైర్ నశత శృత్యాకృత విభాగ సో అంటే మీరు అనుకోవచ్చు ఏమని సపోజ్ జ్ఞానంలో ఉన్నవాడు ఇంకా కదలకుండగా అలాగా ఒక చోటలాగా ముద్దలా అయిపోయి అలాగే ఉండిపోతాడా వాడిలో యాక్షన్ ఉండదా అని మీరు అనుకోవచ్చు చూడండి చలనం వేరు కర్మ వేరు సృష్టి అంతా చలనం ఉంటుంది ఇప్పుడు నది ఉంది చలనం కర్మ కాదు ఎందుకని నేను ప్రవహిస్తున్నాను ఈ రకంగా ప్రవహించి నేను కోరికను తీర్చుకుంటాను అనేటువంటి ఒక అహంకార ఆ నదీ రూపంగా లేవు అంచేతనం నది చలనమే కానీ కర్మ కాదు చెట్టు చలనమే కానీ కర్మ కాదు పశువు చలనమే కానీ కర్మ కాదు మనిషిలో ఆత్మజ్ఞాని చలనమే కానీ కర్మ కాదు అజ్ఞాని మాత్రం ఆ చలనమంతా కర్మరూపంగా ఉంటుంది చలనము ఉంటుంది కర్మ ఉంటుంది కాబట్టి కర్మకి చలనానికి చాలా తేడా ఉంది ప్రకృతి అంతా చలనం ఉంటుంది మీరు నిద్రపోతూ ఉంటారు నిద్రపోతున్నప్పుడు కర్మ ఏమైనా చేస్తారా మీరు చేయరు కానీ చలనము నిండా ఉంటుంది మీ దేహం చలనం ఉంటుంది కర్మ ఏం చేయరు తెలివి వస్తుంది ఏమంటే కర్మలు మొదలెట్టేస్తారా మొదలుపెట్టరు కావాల్సినంత చలనం ఉంటుంది కర్మ నేను కర్తను భోక్తను అనుకుంటేనే ఆ చలనానికి కర్మ అనే వస్తుంది నేను కర్తను భోక్తను అనుకునే వరకు చలనమే కానీ కర్మ కాదు అంతేతనే సంకల్పం చెప్తారు సంకల్పంలో నేను కర్తను అని చెప్పి ఈ ఈ ఫలానికి భోక్తను అని కూడా చెప్పి సంకల్పం చెప్పి కర్మ చేస్తాను నేను ఒకసారి ఒక యజ్ఞానికి సంకల్పం చేస్తుంటే చూశాను సంకల్పం అదొక పెద్ద కార్యక్రమం గంటన్న రెండు గంటలు పడుతుంది సంకల్పం సంకల్పం చెప్పడానికే రెండు గంటలు టైం పడుతుంది ఎందుకంటే ఆ సంకల్పంలో వీడి కర్తృత్వ భోక్తృత్వాలు దృఢము చేయబడతాయి ఒక అయితే కర్మయోగములో సంకల్పం ఉంటుంది భోక్తృత్వ పరిత్యాగం ఉంటుంది కర్తృత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది అది కర్మయోగం యొక్క లక్షణం కాబట్టి ఈ విధంగా చలనమునకు కర్మకు ఉండే తేడాన్ని మనం గ్రహించాలి ఎప్పుడైతే చలనమునకు కామనని జోడిస్తారో ఆ చలనము కర్మ అవుతుంది చలనమునకు భయాన్ని జోడిస్తే మీరు భయపడి ఆ భయం కారణంగా ఏదైనా కర్మ చేశారో ఏదైనా చలనం చేశారనుకోండి అది కూడా కర్మ అవుతుంది భయ నివారణ కోసం కామనా ప్రాప్తి కోసం ఆ విధంగా ఒక మమకారం మమ మమా అనేప్పటికీ ఒకటి కావాలి ఇంకొకటి దూరంగా తోసి రాగము ద్వేషము రెండింటియన్నో మమకారం ఉంటుంది ఆ మమకారం ఎవరికి నేను అహంకారం కాబట్టి ఈ విధంగా చలనానికి మీరు అహంకార మమకారాలని అనగా రాగద్వేషములను కామనా భయములను జోడిస్తే ఆ చలనమే కర్మరూపాన్ని సంతరించుకుని వీడిని బంధిస్తుంది కాబట్టి చలనము బంధహేతువు కాదు కర్మయే బంధహేతువు మరి జ్ఞాని విషయంలో ఏమిటి అంటే జ్ఞాని నది వంటి వాడు ఒక నది ఒక చెట్టు గాలి జ్ఞాని అనే ఒక ఏకరూపంగా ఉంటారు ప్రకృతిలో భాగంగా ఉంటాడు జ్ఞాని ప్రకృతి అంతా కూడా చెలిస్తూ ఉంటుంది జ్ఞాని కూడా సంచరిస్తూ ఉంటాడు కానీ ఆ చలనము ప్రకృతిలో ఉండే చలనమున్నది ఎలా అయితే న్యూక్లియస్ కర్తృత్వ భోక్తృత్వ రూపమైన ఆ కేంద్రము న్యూక్లియస్ ఏదైతే ఉండదో జ్ఞాని యొక్క జీవితంలో కూడా ఆ న్యూక్లియస్ ఉండదు కాబట్టి ఆ తేడా ఉంటుంది కనుక కర్తృత్వభోక్తృత్వ పూర్వకమైనటువంటి కర్మ సంబంధము జ్ఞానికి ఉండదు అనే విషయాన్ని వీళ్ళు ఈ యొక్క జ్ఞానకర్మ సముచ్చయవాదులు వినలేదు సర్వక్రియాకారక ఫలోపమర్ద స్వరూపాయా విద్యాయాం సత్యాం సహకార్యేణ అవిద్యా అనుపత్తిలక్షణ విరోధ తైర్న విజ్ఞాత వాళ్ళు తెలుసుకోలేరు తై న విజ్ఞాత జ్ఞానానికి కర్మకి సముచ్చయాన్ని వాదించేవారు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు ఏమిటది విరోధ న విజ్ఞాత వాళ్ళు విరోధమును తెలుసుకోలేకపోయారు విరోధము అంటే కాంట్రడిక్షన్ ఈ కాంట్రడిక్షన్ అన్నది జ్ఞానానికి శత్రువు అది ఎక్కడైతే కాంట్రడిక్షన్ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉండదు కాబట్టి జ్ఞానమును కోరువారు జీవితంలో కాంట్రడిక్షన్ లేకుండా చూసుకోవాలి విరోధం లేకుండా చూసుకోవాలి ఉదాహరణకి మీరు ఆరోగ్యం కావాలి అనుకుంటే మీరు ఆహారం దగ్గరకు వచ్చేప్పటికీ విరోధం లేకుండా జాగ్రత్త పడాలి సాధారణంగా జనులు ఒక రకమైన నిర్లిప్త భావంతో ఉంటారు అంటే మనస్సు పెత్తని లక్షణాన్ని కలిగి ఉంటారు ఇప్పుడు నలభై ఏళ్ళు వచ్చేప్పటికి మిడిల్ ఏజ్ వచ్చింది అంటే యు ఆర్ వలనరబుల్ దేనికి వలనరబుల్ మీరు డయాబెటీస్కి వలనరబుల్ కావచ్చు సరే అది దరిదాపులకు రాని పుణ్యాత్ముల విషయం అలాంటి పెట్టండి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది మేజర్ ఇవే ఇవి కాక ఇంకా ఏవో చిన్న చిత్తకా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అమెరికాలో వాళ్ళు ఏమంటారో తెలుసునండి ఇండియా వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళకి బ్యాక్ పెయిన్ సమస్య లేవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాళ్ళు బా వేసుకుని కూర్చోవడానికి అలవాటు పడి వీళ్ళు అంచేతనే బ్యాక్ పెయిన్ అనేది లేదు బికాజ్ అమెరికాలో అందరికీ బ్యాక్ పెయిన్ సమస్య నూటికి నలభై మంది బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతారు ఎందుకంటే వాళ్ళ జీవిత కాలంలో వాడెప్పుడు మీరు కూర్చున్నట్టుగా కూర్చోలేదు వాడు జీవితకాలంలో కూర్చోలేదు దాంతో వాడిని ఇలా కూర్చోమంటే వాడిదో మహాయజ్ఞం చేసినంత పని వాడు ఇలా ఇలా అంటాడు అలా అంటాడు స్థిరంగా కూర్చోలేడంటే ఎప్పుడైతే తర్వాత ఈ యోగాసనాలు నేర్పి వాళ్ళకి వాళ్ళు ఏమని చెప్పారంటే ఉడికే అమెరికన్స్ అక్కడ యోగా పాపులర్ అయింది కదా మీరు అన్ని ఆసనాలు మీరు చేయలేరమ్మా ఇండియా వాళ్ళతో పోల్చుకోకండి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కాళ్ళు బాగా పీఠం వేసి కూర్చోవడానికి అలవాటు పడి ఉన్నారు ఈ వజ్రాసనాలు ఇవి వాళ్ళు అలవోకగా చేసి పారేస్తారు వాళ్ళు రోజు చేసేవే అవి బికాజ్ యూ నెవర్ నో మీ మజిల్స్ ఇవన్నీ కూడా మజిల్ ఫుల్ వచ్చేసిందంటే మళ్ళీ పదిహేను రోజుల దగ్గర మీరు ఆసనం వేయలేడి కాబట్టి అలాగా డెస్టెన్ లైట్ నేను ఇదంతా చూసి ఆశ్చర్యపోతూ కాబట్టి సో వాట్ ఐ వాంటెడ్ టు సే మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత మనందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా కానీ మన ఆహారం ఎలా ఉంది మన ఆహారంలో మనం ఆరోగ్యమే మహాభాగ్యము అనే ఆలోచన ఎప్పుడైనా చేస్తున్నామా చేయట్లేదు ఏదో మా అమ్మగారు అలా ఉండారు మేము ఏం ఇప్పుడు మేము వండుతున్నాం మా పిల్లలు తింటున్నారు అనే ధోరణే తప్ప ఆహారంలో ఒక న్యూట్రిషన్ గురించి కానీ సాత్వికాహారం గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడని కానీ ఈ ఆలోచన ఏమైనా ఉందా ఏమీ లేదు పండగ అంటే పులిహార బాయ అన్నం ఉండడం మిల్లు బియ్యంతో అన్నం ఉండడం పోయింది అన్నం ఉండడం మిల్లు బియ్యంతో ఆ అన్నంలో ఓ భాగం పరవా అన్నం ఇంకో భాగం పులిహార మిగిలిన భాగం వంకాయ కూరకు ఉపయోగపడుతుంది ఏం భోజనం అది ఆ రకంగా మీరు బిల్లు బియ్యంతో వండిన అన్నాన్ని వంకాయ కూర కలుపుకుని నూనె నెయ్యో వేసుకుని తినేసి తర్వాత పులిహార కలుపుకు తినేసి ఆవకాయ కలుపుకుని తర్వాత ఏమో పాయసం అంటూ అది తినేస్తే అయ్యా మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా లేదా అసలు డయాబెటీస్ వచ్చేస్తుంది యు ఆర్ మేకింగ్ ఏ గ్రేట్ మిస్టేక్ బ్లండర్లు చేసేస్తున్నారు పైగా నన్ను చూడగానే రే ఇవాళ స్వామీజీ వస్తున్నారు పులిహార పరమాండం అని పురమాయింపు నన్ను చూడగానే పులిహార వడ్డారు ఇవాళ మధ్యాహ్నం కూడా నాకు పులిహోర వడ్డించారు స్వామీజీ పులిహార అంటే మీకు ఇష్టమే అయ్యి ఉంటుంది ఇంకొంచెం కూడా వేసుకోండి అని అంటే ఈ పులిహార నా వల్ల కాదు బాబు అని నాకు చెప్పాలనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఆరోగ్యం కావాలనుకుంటే ఆరోగ్యాన్ని నిలబెట్టుకునే అర్హత కూడా సంపాదించుకోవాలి ఒకవైపు ఆరోగ్యం చెడిపోయే ప్రయత్నం అంతా చేస్తో మరోవైపు ఆరోగ్యాన్ని కాంక్షించటము అది విరోధం వచ్చేసింది అలాగే సుఖశాంతులు ఇంట్లో భార్యాభర్త పిల్లలు ఉంటారు వాళ్ళలో వాళ్ళు తీర్చులాడుకోకుండా ఇది ముఖ్యంగా అమెరికాలో ఎక్కువే ఇండియాలో ఇటువంటి ప్రసంగం అనవసరం ఊరికే టాపిక్ మొదలెట్టే కాబట్టి చెప్తున్నాను వాళ్ళు కీచులాడుకోకుండా కొంత కలిసి మలిసి సమరసత హార్మోనియస్గా జీవించాలి జీవిస్తే ఏమిటవుతుంది ఇంట్లో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి అందరూ సుఖంగా శాంతంగా ఎప్పుడైతే ఉంటారో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం కుదురుపడుతుంది అందరూ కోరుకునేది సుఖము శాంతి కానీ మనం ఏం చేస్తాం భార్యని దబాయించే ప్రయత్నం చేస్తాం తర్వాతేమో పొసెస్ చేసి డామినేట్ చేసి వాళ్ళ మీద అధికారం చలాయించి పెత్తనం చలాయించి జీవితాలను శాసించే ప్రయత్నం చేస్తామే తప్ప వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకుని వాళ్ళకు కూడా కొంత సేవ చేద్దామనే దృష్టి లేకుండా ఉంటే ఆ రకమైనటువంటి పురుష అహంకారం స్త్రీ మీద చూపిస్తూ ఉంటే సుఖశాంతులు ఎక్కడి వస్తాయి మళ్ళీ సుఖశాంతులు కావాలని ఓవైపు కోరుకుంటూ మరోవైపు ఇటువంటి అహంకారాన్ని చూపిస్తే ఈగో ఎక్కడైతే ఉందో అక్కడ సుఖము శాంతి ఉండవు స్త్రీ కూడా అంతే చాలా ఇగో ఎక్కువగా ఉండి అహంకారాన్ని చూపించి నా భర్త నా చెప్పు చేతల్లోనే ఉండాలి అటు తండ్రి కేసు కానీ తల్లికేసు కానీ కన్నెత్తి కూడా చూడరాదు నా అనుమతి ప్రకారంగానే నా భర్త జీవించాలి అనే ఒక అహంకారాన్ని స్త్రీ కూడా నిర్మాణం చేసుకుంటే అటువంటి గృహంలో సుఖశాంతులు ఉండవు కానీ మనం కోరుకునేది ఏమిటి సుఖశాంతి విరోధము అలాగే ఉపనిషత్తులు చదివేస్తున్నాం భగవద్గీత చదివేస్తున్నాం మాకు ఆత్మజ్ఞానం కావాలి అని ఒకవైపు కోరుకుంటూ మరోవైపు కనప మొత్తం కనపడ్డ ప్రతి మహాత్ముడికి దండాలు పెట్టేస్తో నా అభిప్రాయం మీరు ఎక్కడికి వెళ్ళకూడదని కాదు సుమా సో వాళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేసేస్తో వాళ్ళేమో ఇక్కడికి వెళ్ళి నూట సార్లు తిరుగు అక్కడికి వెళ్ళి ఆ కొబ్బరికాయ కొట్టు అంటే వాళ్ళ చుట్టూ పరుగులు తీస్తూ మళ్ళీ ఇంకోవైపున భగవద్గీతను నేను లోకంగా ప్రచారం చేస్తాను ఏమిటి ప్రచారం చేయడం భగవద్గీతని భగవద్గీతను ప్రచారం చేయడం ఏమిటండి తన ఆచరణలో పెడితేనే ప్రచారం ఓవైపు భగవద్గీత ప్రచారం ఉండడం ఇంకోవైపునో కామ్యకర్మాలని చేస్తూ ఉండడం ఇది విరోధం వచ్చేసింది కదా ఇటువంటి విరోధము వాళ్ళు జీవితంలో ఈ జ్ఞానకర్మ సముచ్చేయవాదులు జీవితంలో విరోధాన్ని నింపుకొని ఉన్నారు ఎలాగంటే ఆ విరోధము విద్య యొక్క స్వరూపమేమి స్వరూపాయాం విద్యాం సత్యాం విద్య ఉన్నది విద్యాయాం సత్యాం అంటే విద్య ఉన్నది విద్య ఉన్నది అంటే విద్య యొక్క స్వరూపమేమి శంకరులు ఓ పదాన్ని వాడతారు ఉపమర్ద అనే ఒక పదాన్ని వాడతారు ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది ఉపమర్దనము అంటే ఇప్పుడు మర్దనా చేయించుకోవడం విన్నారా అదే ఆ అంటే పచ్చడి చేయుట అని అర్థం నాలుగు ఐదు ఆరు వస్తువులని పచ్చడి చేయడం ఎలా చేస్తారు పచ్చడిలో మాట వరుసకి కొబ్బరికాయ పచ్చడ అన్నారే తప్ప దాంట్లో కొబ్బరి ప్రధానాంశం అని అర్థం అంతేకాని కేవలం కొబ్బరిని గుద్ద చేసి వడ్డించారని కాదు కొంతమంది చేత కాని వాళ్ళు అలా కూడా చేస్తే వాడికి చేతకాలేదని అర్థం కొబ్బరి మెయిన్ ఐటమ్ కొబ్బరికాయ పచ్చలు ఎలా చేస్తారంటే దాంట్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో తెలుసినా మంచి నేర్పుతోటి వంట చేసి వారి కొబ్బరికాయ పచ్చల్లో సుమారు పదకొండు పన్నెండు ఐటమ్స్ ఉంటాయి దానికి అన్నము నూనె అని ఇంకో రెండు ఐటమ్స్ జత చేసి భక్షిస్తే అప్పుడు దానికి రుచి ఇది కాబట్టి దాన్ని ఉపమర్దము అన్నిటినీ కలిపి ముద్ద చేసేటం ముద్ద చేసే చేసేస్తే దీంట్లో నూనె ఎక్కడుంది ఆవాలు ఎక్కడున్నాయి మిరపకాయ ఎక్కడుంది ఇంగు ఎక్కడుంది అని అలాగ మీకు విడివిడిగా ఏం కనపడవు అన్నీ ముద్దైపోతాయి ముద్దైపోయి అన్నీ ఒక్కటి అయిపోతాయి అది ఇప్పుడు చూడండి వీడు హోమం చేయాలి హోమం చేయాలంటే సురుక్ కావాలి సుర్క్ అంటే స్పూన్ లాంటిది బ్రహ్మార్పణం ఆ అనేది వేరే ఏమీ లేదు అది కూడా పరబ్రహ్మయే ఆజ్యం కావాలి బ్రహ్మ హవి అది పరబ్రహ్మయే అగ్నిని వ్రేల్చవలను అగ్ని కూడా బ్రహ్మాగ్నవు అది పరబ్రహ్మయే హోమము చేసే హోత కావాలి బ్రహ్మణవ హుతం బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం హోమము చేసేవాడు కూడా పరబ్రహ్మయే బ్రహ్మైవతేన గంతవ్యం ఈ హోమం చేస్తే స్వర్గాన్ని పొందుతాడు ఆ స్వర్గం కూడా పరబ్రహ్మయే అంటే ఇప్పుడు ఏమైంది కర్త కర్మ కరణము దేవత దేవత కూడా పరబ్రహ్మయే ఫలము అపాదానము ఆధారము అగ్ని ఆధారము ఎన్ని సాధనాలు విడివిడివిడిగా ఉన్నాయో వాటన్నిటినీ పచ్చడి కింద చేసేస్తే ఆ పచ్చడి పేరే బ్రహ్మ ఇంకా కర్మ ఏం మిగిలింది ఈ కర్మ వీళ్ళు ఆ బ్రహ్మలో కలిసిపోయింది బ్రహ్మ కర్మ సమాధిన అది బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానంలో విభాగాలు ఏముండవు బ్రహ్మ ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మజ్ఞానం ఉన్నాడనుకోండి క్యాస్ట్ క్రీడ్ రేస్ రెలిజియన్ ఈ ప్రాంతము దేశము ఈ విభాగాలను అన్నిటినీ వాడు మింగేసి కూర్చుంటాడు వాడికి మానవులు తప్ప ఈ విభాగాలు ఏమీ అనుభవానికి రావు అనుభవానికి రావు స్త్రీ పురుష విభాగము అనుభవానికి రాదు ఏదో మనిషి వస్తుందే తప్ప స్త్రీ దృష్టి పురుష దృష్టి కూడా అనుభవానికి రాదు క్యాస్ట్ క్రీడ్ ఇవేమీ అనుభవానికి రావు శత్రు మిత్ర ఇవేమీ అనుభవానికి రావు నా వాళ్ళు పై వాళ్ళు అనే అనుభవం ఉండదు తర్వాత ఇది ఇక్కడున్నది తక్కువ అక్కడున్నది ఎక్కువ అనేటువంటి హెచ్చు తగ్గులు అనుభవానికి రావు నాకి లేదు అది నాకు కావాలి ఉండడం లేకపోవడం అనుభవానికి రావు అన్నీ కూడా ఆ పూర్ణ ఆత్మలో విలీనమైపోయి ఉంటాయి అట్టి స్థితిలో వాడు ఏం కర్మ చేస్తాడండి వాడు చేసి కర్మే ఉంటుంది కర్మ చేయలేడు ఆ డాక్ట్రిన్ అన్నది అది మనకి తెలుగులో సామెత ఉంటుంది పచ్చి వెలక్క గొంతులో పడింది అని సామెత ఉంటుంది ఆ డాక్టర్ అన్నది అది కర్మ చేయనివ్వటం వాడు కర్మ చేయలేడు ఒకసారి ఎక్కడో ఏదో కళ్యాణం అయింది కళ్యాణం అయితే నన్ను ఆహ్వానిస్తే నేను ఏదో విశ్రీఖండి ఎవరండి వెళ్ళి కూర్చున్నాను అక్కడ నేను ప్రధాన పాత్ర అక్కడ పెద్ద కూర్చి వేసి దాంతో కూర్చోబెట్టి కళ్యాణం చేస్తున్నాను వాళ్ళు ఆ కళ్యాణం పేరు మీద వాళ్ళు చేసే ఆ తొంతంతో చూసి ఆ మధ్యలో చేసే అనౌన్స్మెంట్స్ వాళ్ళు చేసే హడావిడి వాళ్ళు చదివే మంత్రాలు ఆ మంత్రాల నుండి తప్పులు సంస్కృతంలో సంక ఇదంతా చూసి నేను చాలా ఇబ్బంది మనస్సుకి విక్షేపం కలిగించి ఎందుకంటే వాడు తప్పు చదువుతాడు అది తప్పని నాకు తెలుస్తూ ఉంటుంది అది ఎలా ఉంటుంది విక్షేపంగా ఉండదు అదేదో గోళ కింద ఉంది నేను చాలా మన మనస్సు యొక్క విక్షేపాన్ని ఓహో ఈ విక్షేపం మన వల్ల కాదు మనం ఒకళ్ళో ఒకట కూర్చుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ గుంపులో కలిసి కూర్చుంటే అంత విక్షేపమే అందుకోసం నేనేం చేశానంటే వెళ్ళడం మానేశాను సో ఆ విధంగా డాక్ట్రినల్ పొజిషన్ క్లారిటీ ఉన్న తరువాత మీరు కామ్యకర్మల్ని ఏం చేయగలుగుతారు యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ సో అటువంటి విద్యాయాం సత్యాం సహ అవిద్యయా కార్యేణ సహకార్యేణ అవిద్యయా అవిద్యాయా అనుపత్తి ఈ విద్య ఉన్న చోట అజ్ఞానము నిలబడదు అవిద్యయా అనుపత్తి మీరు విద్యతోటి అవిద్యకి ముడిపెట్టాలి కర్మని జ్ఞానాన్ని సముచయం చేయాలంటే ఏం చేయాలి విద్యకి అవిద్యతో ముడిపెట్టాలి అవిద్య కర్మ విద్య జ్ఞానము దీనికి ముడిపెట్టాలి ఆ ముడిపెట్టడము కుదరదు ఎందుకంటే అజ్ఞానము ఉన్న చోట కార్యము కామనా భయము సహకార్యేనా ఈ కామనకి భయానికి జ్ఞానంతో మీరు ముడిపెట్ట ఎలా ముడిపెడతారు ఎలా ముడిపెడతారు ముడిపెట్టడానికి వీళ్ళు ఒకవేళ వచ్చి నన్ను అడిగారు కాబట్టి మా అమ్మాయిని ఏదో పిశాచం పీడిస్తోందండి మీరు ఏదైనా ఉపకారం చే మీరేదైనా మంత్రం చెప్పండి నేను చెప్పాను మంత్రం తర్వాత చెప్తాను ముందు మీకు నా మాట నచ్చుతుందో నచ్చుదో మీరు చూసుకోండి మీ అమ్మాయిని పిశాచ్యం ఏం పీడించట్లేదు అది మీ భ్రమ ముందు మీరు భ్రమ నుంచి బయటకు మా అమ్మాయికి ఏదో కొంత మానసికమైన అనారోగ్యం ఉన్నది అని నాతో చెప్తే నేను చేయగలిగిన సహాయం ఉంటే చేస్తా అంతేకాని మీరు పిశాచం అంటున్నంతసేపు నేను మీకు చేసి హెల్ప్ అయ్యే ఉండదు అని చెప్పాను కరెక్టే కదా ఎందుకంటే ఈ పిశాచం గురించి నేను ఐ కెనాట్ డూ ఎనీథింగ్ బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ పిశాచ మన మనస్సే పిశాచం మనస్సే పిశా మనస్సుని మించిన పిశాచం ఏముంది సృష్టిలో అసలు లేనే లేదు కాబట్టి కనుక కాద్యేన భయం ఉంటుంది ఆ భయం అట్టబెట్టుకుని ఆ భయానికి మీ జ్ఞానాన్ని జోడించండి అంటే ఎలా ఎలా కుదురుతుందని ఆ కలయిక కుదర ఈ పిశాచాలు ఈ స్పిరిట్స్ వీటి గురించి మాట్లాడేవాడు ఎవడో ఉంటాడు అక్కడెక్కడ వాడి వెళ్తే ఆ పిశాచమ సంగతి నేను తెలుస్తాను రమ్మంటారు రమ్మని వాడు ముందు మొట్టమొదటి చేసి పని ఆ పిశాచము మొగా ముందు దాన్ని వాడు బేరీకి వేసి తప్పనిసరిగా ఇది ఆడపిశాచం అని చెప్తారు ఆడపిశాచ్యం అని చెప్పి ఇంకా ఏదో చెప్తారంట ఈ మధ్యకాలంలో మీ బంధువుల్లో ఎవరైనా పోయారా అని అడుగుతాడు అడిగితే ఆ పోయారు మొన్నే కదా వాళ్ళు పోయారని చెప్తాడు వీడు ప్రపంచంలో అందరికీ అలాగే ఉంటుందనే జ్ఞానం వీడికి ఈ మధ్యలో మీ బంధువుల్లో పోయారా అంటే అందరికీ ఎక్కనే సమాధానం ఉంటుంది అని వీడిని తెలుసుకునే స్థితిలో వీడు ఉండడు పోయారంటే అదిగో ఆ పోయిన ఆవిడే వచ్చి వీవిని పట్టుకుంది అంట ఇదంతా కూడా కాబట్టి అవిద్యతో పాటుగా ఏముంటాయి కార్యములు ఉంటాయి అవిద్య యొక్క కార్యములు ఎఫెక్ట్లు ఏమిటి భయము కామన ఇప్పుడు ఈ ఆత్మవిద్యని మీరు భయముతోటి కామనతోటి ముడిపెట్టి ఒక అనుహోలీ కాంబినేషన్ మీరు తయారు చేస్తాను ఆ సముచ్చయం అది ఎలా కుదురుతుంది కుదరదు అంటే నేనేం చెప్పానంటే ఎందుకంటే ఆ పిశాచం వాళ్ళకి మీరు మంచి సైకాయాట్రిస్ట్ ఒకటి వాళ్ళ డిగ్రీకి తీసుకెళ్ళండి యు నీడ్ ఇట్ డూ దాట్ సైకాట్రిస్ట్ డిగ్రీ ఎందుకంటే ఈ మానసిక హింస చాలా కష్టంతో ఉంటుంది అది సైకాట్రిస్ట్ డిగ్రీకి తీసుకెళ్తే ముందు అతను ఏం చేస్తాడంటే ఏదో ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏదో వాళ్ళకి తెలుస్తుంది అదొక సైన్స్ అని వాళ్ళు బాగా అధ్యయనం చేసి ఉంటారు కనుక ఈ గుండెకాయ ఇలాంటిదో కాలేయం ఎలాంటిదో మనస్సు కూడా అలాంటిదే ఫిజికల్ ఇడేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఆ బయోకెమికల్ కాంబినేషన్స్ అన్నీ బాగా తెలుస్తాయి వాళ్ళకి వాళ్ళు నాలుగు టాబ్లెట్లు ఏవో రస్ ఇచ్చి వేసుకోమని ఇస్తారు వేసుకోమని ఇస్తే కొంచెం వీడి మనస్సు కుదుట దీనికోసం ఆ అమ్మాయి ఆ పరిస్థితి నాకు వస్తే నేను కూడా డాక్టర్ గారు డాక్టర్ గారు మధ్యన కొంచెం యాంగ్జైటీగా ఉంటుందండి ఎదుటండి ఇలా ఉంది అంటే అవునండి అలా అవుతూ ఉంటుంది అది బట్టి కొంత బ్రెయిన్ కాంబినేషన్లో ఏవో తేడాలు వచ్చినప్పుడు అలా అవుతుంది ఇవి ట్యాబ్లెట్ వేసుకోండి మీకు తగ్గుతుంది అని డాక్టర్ గారు చెప్తారు ఓ వారం రోజుల్లో ట్యాబ్లెట్లు వేసుకుంటాం పోతుంది అక్కడతో దానికి సరి కొంచెం మెడిటేషను ధ్యానం అది కొద్ది రోజుల్లో టాబ్లెట్ కూడా మానేసేయచ్చు ఆ రకంగా దాన్ని సైంటిఫిక్గా అప్రోచ్ అవ్వాలి కానీ పిశాచము దేజము అని ఇలా ఇది రెండు లెస్ రోల్ డీటెయిల్స్ ఎందుకో తెలుసిన అజ్ఞానం అలాగే ఉంటుంది కాబట్టి ఆ అజ్ఞానాన్ని ఆత్మజ్ఞానంతో ఎలా ముడిపెడతారు కనుక అవిద్యయా అవిద్యయా సహా కాత్యైన అనుపపత్తి లక్షణ విరోధ అదే విరోధం మీరు రెండింటికి కలయిక సంభవం కాదు నూనె నీరు మీరు కలుపుతానంటే అక్కడే విరోధం వచ్చేస్తున్నది కలవ మీరు బలవంతంగా దాన్ని కలిపి ప్రయత్నం చేస్తున్నారే వాళ్ళకి ఆ బృహదారుణ్యమ యొక్క తత్వము తెలియలేదు తైర్ణ విజ్ఞాత వ్యాసవాక్యం చైర్ణ శృతం వాళ్ళకి శృతి బృహదారణ్యక శృతి వాళ్ళకి తెలియలేదు శంకరులు తెలియలేదని అన్నారు ఆ మాట అనడానికి అసలు ఇంత ఆలోచన చేయనక్కర్లా ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళెవరూ కూడా శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఒక పద్ధతిలో ఒక సంప్రదాయంలో ఒక పద్ధతి వచ్చిన వాళ్ళు కాదు ఇక అలా గాలిబాటంగా అదేటో కంప్యూటర్లోకో లేకపోతే స్కూల్ టీచర్గానో వెళ్లాల్సిన వాడు దారి తప్పి ఇటు సన్యాసిగా తయారయ్యాడు అన్నట్టుగా ఉంది తప్ప అది వాళ్ళు బృహదారంజకం నా శృతం అంటే అది ఏదో పెద్ద గణకాతి ఉన్నట్టుగా చెప్తున్నారు ఆయన ఆయన ధోరణిలో నువ్వు సరిగ్గా చదువుకోలేదు రా తమ్ముడు అని వీడి చదువుకోలేదు చెప్పక్కర్లేదు కానీ ఆయన ఒక ధోరణిలో అలా చెప్తున్నారు పైగా బృహదారంకం చదువుకోకపోవడమే కాదండి ఇంకా పెద్ద దోషం ఉంది వారిలో ఏమిటది వారు వ్యాసుని యొక్క బోసను కూడా వెళ్ళలేదు వారిని అదే అతడు అదే ఏ బోధ వెళ్ళలేదు అదిద్భా ఏమిటి ఉందా వినలేదు ఎనీవే వారు వ్యాసవాక్యాన్ని కూడా ఈ సముచ్చయవాదులు వాళ్ళు వినలేదు ఏమిటండి వ్యాసుడు ఏం చెప్పాడో చెప్పండి కర్మ విద్యాస్వరూపయో విద్యా విద్యాత్మకయో ప్రతికూల వర్తనం విరోధ ఏమిటి విరోధమే వచ్చింది ఆంట్రడక్షన్ ఏమొచ్చిందంటే చూడండి కర్మ యొక్క స్వరూపము అవిద్య తర్వాత విద్య యొక్క స్వరూపము విద్య ఆత్మజ్ఞానము యొక్క స్వరూపము తెలుసుకునుట కర్మ యొక్క స్వరూపము తన స్వరూపము తెలియని కారణంగా తన ఎందు కర్తృత్వభోక్తృత్వాలని ఆరోపించుకుని తన పూర్ణత్వమును ఎరుంగని కారణంగా బయట కామనల వెంట పరుగులు తీస్తూ ఆ కామనలు తీరాలని బయట పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకుని భయాల్ని పోగొట్టుకోవాలని భ్రమపడుతూ ఉండడము ఇది అవిద్య యొక్క లక్షణం అటువంటి విద్యని ఆత్మపూర్ణము ఆత్మాభయము అనే విద్యని ఆత్మకి ఏమీ లేదు కామన్లు కావాలి భయాలున్నాయి పోగొట్టుకోవాలి అనే అవిద్యతోటి ఎలా ముడిపెడతారండి మీరు ఈ విరోధము మీరు గుమి రెండు ఒకదానికి ఇంకొకటి ప్రతికూలంగా ఉంటాయి విద్యకి కర్మ ప్రతికూలం కర్మకి విద్య ప్రతికూలం ఎలాగా కర్మ ఏమిటి నేను కర్తనై కర్మని చేస్తున్నాను విద్య ఏమిటి ఆత్మ అకర్త నేను భోక్తనే ఆ ఫలం నేను భోగిస్తాను విద్య ఏమిటి ఆత్మ అభోక్త నేను పుట్టాను చచ్చిపోయే లోపల ఈ కర్మ చేస్తే స్వర్గానికి పోతాను విద్య ఏమిటి ఆత్మ అజము ఆమరము ఆత్మ సర్వం ఎక్కడికి వెళ్ళదు ఎలా పెడతారు మీరు రెండింటికి కాంబినేషన్ ఇక నెవర్ ఎవర్ అంటారు ఆ విరోధము వ్యాసమహర్షి చేతను చక్కగా ప్రతిపాదించబడినది దానిని వీళ్ళు సరిగ్గా విననే లేదు ఎది దంవేద గురు కర్మ కాంగతి విద్యి కాంచి కర్మణ ఇది మహాభారతంలో శాంతి పూర్వం నుంచే నాకు గుర్తు అక్కడ ప్రశ్న వేస్తున్నారు వ్యాసమహర్షిని ఒక శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు అయ్యా ఈ వేదవచనం ఉంది కదా ఎదిదం వేదవచనం వేదము యొక్క వచనము ఉన్నది ఏమిటది కురు కర్మ అనుంది నీవు కర్మని చేయుము అని ఉంది కదా ఉంది త్యజే తిచ కర్మని విడిచిపెట్టుము అని కూడా ఉండండి ఇప్పుడు ఇది ఎలాగో మాకు తెలియట్లేదు తర్వాత కర్మని విడిచిపెట్టి జ్ఞానాన్ని నీవు పొందుము అని ఉంది మేము పొందితే దానివల్ల ఏ ఫలాన్ని పొందుతాము కాంగతిం విద్య యాంతి విద్య జ్ఞానాన్ని కాకుండా మేము కర్మనే పట్టుకుని ఉన్నట్లయితే కాంగతిం కర్మణా గచ్చంతి కర్మచేతను ఏ గతిని పొందుతారు అని ప్రశ్నించారు ఒకటి విరోధాన్ని ప్రశ్నించారు కురు కర్మాన్ని చెప్తోంది విడిచిపెట్టు అని చెప్తోంది ఆ విరోధాన్ని మాకు వివరించండి రెండవది జ్ఞానము అని వినబడుతోంది కర్మాన్ని వినబడుతోంది ఈ జ్ఞానం వల్ల మేమేం పొందుతాము ఈ కర్మ వల్ల ఏం పొందుతామో దాన్ని కూడా చెప్పండి ఏ తద్వైశ్రోతుమిచ్చామి తద్భవాన్వీతుమే ఏతన్యోన్యవైరూప్యే వే ప్రతికూల ఏతద్వై శ్రోతుమిచ్చామి ఈ వివరాల్ని నేను వినాలని కోరుకుంటున్నాను తద్భవాన్ ప్రబ్రవీతుమే కాబట్టి తమరు భవాన్ అంటే తమరు మర్యాద నాకు వివరంగా చెప్పగలరు ఎందుకంటే ఏత అన్యోన్య వైరూప్యే కర్మ కర్తయ్యై కర్మను చేసే ఆత్మ ఏమిటి అకర్త అభోక్త పూర్ణ ఆత్మ అదేమిటి చాలా విరుద్ధంగా ఉన్నాయే కర్మ చేస్తే సంగం పొంది మళ్ళీ వాపసు వస్తాడు జ్ఞానమైతే మోక్షాన్ని పొంది శాశ్వతంగా ముక్తుడవుతాడు అని రెండూ కూడా పరస్పర ప్రతికూలంగా ఉన్నాయే ఎంతో కొంత కాబట్టి ఇవి ఈ విద్యా అవిద్య కర్మా జ్ఞానము ఇవి పరస్పరము విరుద్ధంగా ఉన్నాయి అన్యోన్యవైరూప్యే వెలుతురు చీకటి ఎంత విరుద్ధమో అంత విరుద్ధ కారము తీపి ఎంత విరుద్ధమో అంత విరుద్ధంగా ఉన్నాయి ఇవి కాబట్టి ఒకదానికి ఇంకొకటి ఆపోజిట్ ప్రతికూలత వర్తే కాబట్టి రెండింటికీ ఉన్నటువంటి విశేషాన్ని మాకు మీరు చెప్పుడు అని ప్రశ్న ఎందుకు వేశారంటే రాశారంటే ఆయన విషయాన్ని కూలంకషంగా వ్యాసు మహర్షి పరిశీలించి సమాధానమిచ్చినాడు సుమా అని అని అని మనకి స్పష్టంగా ప్రదర్శించడం కోసమని ప్రశ్నని కూడా కోట్ చేశారు ఈ ప్రశ్న వేసిన సందర్భంలో ఈ సమాధానాన్ని వ్యాసవ వ్యాసులు చెప్తున్నాడు ఇత్య ప్రతివచనేనా ఈ విధముగా ప్రశ్నించబడినటువంటి వ్యాసుని యొక్క ప్రతివచనాన్ని మీరు గమనించండి ఉత్తర సమాధానం కర్మణ బధ్యతే జంతు విద్య విముచ్యస్మాత్ కర్మ కితయ పారదర్శినమా విరోధ ప్రదర్శి ఇవ మాది అన్నదానికి కింద ఇంకో శ్లోకం టీకాకారుడు రాశాడు ఆది అని ఉంది కదా అప్పుడు అలా చెప్పాడు చూడప్ప కర్మణాబద్ధ్యతే జంతు జంతు అంటే జీవుడు జాయతే ఇది జంతువు పుట్టేవాడు మరణిస్తాడు మర పుట్టినవాడు మరణిస్తాడు మరణించిన ఏం చేస్తాడు పరలోకానికి పోతాడు పరలోకానికి పోయి అక్కడ మళ్ళీ పుడతాడు అక్కడ పుట్టినవాడు అక్కడ మరణించి మళ్ళీ ఇక్కడ పుడతాడు అలా పుడుతూ ఉంటాడంటే ఒక పుట్టుక నుంచి ఇంకొక పుట్టుకకి పోతాడు అంటే మధ్యలో మరణం ఉండాలా అక్కర్లేదా ఉండాలి శివుతే అందుతుందంటే మృత్యోత్సవ మృత్యు ఆత్మవుతాయి ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువుకి పోతాడు మధ్యలో పుట్టుక కూడా ఉంటుంది సో ఇలా అవుతోంది వాడికి జంతువు అని పేరు జీవుడు ఎందువల్ల తెలుసిన కర్మ బధ్యతే జంతువు ఇప్పుడు ఈ లోకంలో కూడా మన జీవితకాలం మనం చూసుకుంటే కష్టపడి పనిచేశాం ఓపెసర్ అంత సుఖాన్ని అనుభవించాం ఈ సుఖం ఏదో బాగానే ఉందను పుని లోపల అది అయిపోయింది మళ్ళీ కరిగిపోయింది మళ్ళీ మళ్ళీ ఈ యాత్ర ప్రారంభం మళ్ళీ కష్టపడి పనిచేస్తున్నాం మళ్ళీ కొంత సుఖాన్ని అనుభవిస్తున్నాం ఈ కష్టపడి పనిచేసి కొంత సుఖాన్ని అనుభవించే ప్రయత్నంలో ఒకప్పుడు అంతా ఎదురు తిరిగిపోయి మన కష్టం కష్టంలాగే ఉండిపోతుంది పుట్టడు దుఃఖం వచ్చినట్టు మీద పడుతుంది ఈ దారి చాలా ఘోరంగా ఉన్నదే ఇది మన జీవితాన్ని మనమే చూసుకుంటే మనకే తెలిసిపోతుంది ఏమిటరా కర్మ వల్ల బాగుపడ్డవాడిని ఉండని మీరు చూపించండి కర్మ చేయడం ఎంతో కొంత డబ్బు సంపాదించడం ఆ డబ్బుతో ఏవో కొన్ని భోగాలు అనుభవించడం పుట్టిడి దుఃఖాన్ని కొని తెచ్చుకోవడం భయాన్ని కొత్త కొత్త కొని తెచ్చుకోవడం ఆ విధంగా కర్మల లౌకిక కర్మలను చేసి సంసారంలో బంధబద్ధులే ఉన్నవాళ్ళు మనకు కనపడతారు వైదిక కర్మలు కూడా అంతే కామ్య కర్మలన్నీ అంతే మీరు ఒక భోగం కోసం కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి ఆ భోగాన్ని అనుభవించి అమెరికాలో చేస్తారు వాళ్ళ స్కీమ్ ఎలా ఉంటుందంటే వాడు సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తాడు అమెరికన్ స్టైల్ అలా ఉంటుంది వాడు డబ్బేని దాచుకోడు ఆ డబ్బు దాచుకునే లక్షణం తక్కువ ఈ కష్టపడి పనిచేసి ఓ పదివేలో ఐదు మూట కడతాడు సరిగ్గా డిసెంబర్లో హాలిడే సీజన్ వస్తుంది అప్పుడు క్రూజ్ టికెట్ కొనుకుంటాడు తను తను భార్య ఇద్దరు పిల్లలు క్రూజ్ టికెట్ కొంటాడు వాటి డబ్బు ఉండి కొనలేదు ఆ సేవ్ చేసిన డబ్బు పెట్టి కొనేస్తాడు ఆ క్రూజ్ వెళ్ళి పది రోజులు ఆ క్రూస్ మీద సకల భోనాలు అనుభవించేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు వెనక్కి వచ్చేసి మళ్ళీ హ్యాపీ హాలిడేస్ వరకు గాడిదలాగా పనిచేస్తుంది కష్టపడి పనిచేస్తాడు ఎందుకంటే మళ్ళీ వాడు ఇంకో క్రూజకి వెళ్ళాలి ఈ రకంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మన వైదిక కర్మతోటి కామ్య కర్మలు అంతకంటే ఏ విధంగా ఉంటాం గొప్పవి అవి ఇహలోకానికి చెందినవనే తప్ప పరలోకము ఇహలోకము అనే మాటే తప్ప అదర్వైజ్ దే జస్ట్ సిమిలర్ సో కర్మణా బధ్యతే జంతు మరి విముక్తి ఎలా వస్తుందండి విద్య యాచ విముచ్యతే విద్య జ్ఞానం వల్ల విముక్తి వస్తుంది ఆ జ్ఞానం మాకు ఎలాగొస్తుందంటే చూడు ఒక ఇంత వివేకం వివేకాన్ని బట్టి ఓపెసంత వైరాగ్యం ఆరంభం చేయాలి అని అంటారు మొట్టమొదట వివేకం ఏమిటో చెప్పండి అనగానే నీ దేహము అని మొదలవుతుంది వైరాగ్యం ఏమిటో చూడు ఈ కామనలు ఈ భోగాలు ఉన్నాయే ఇవి అశాశ్వతములుగా సత్యం లేదు ఇది ఈ జగత్తు ఇది మేళా దర్శన్కా మేళా అన్నాడు కబీర్దాస్ ఉడికే కంటితో చూసే మేళా తప్ప దీంట్లో ఏమీ సారం లేదు అనేటు అలాగా అవును వివేకం వైరాగ్యం ఆత్మ ఎలా ఉంటుందో అది పూర్ణమో అపూర్ణమో తర్వాత చూడొచ్చండి ముందు అసలు మీరు వన్ వివేకం హాఫ్ వైరాగ్యం సంపాదించి చూడండి ఏమవుతున్నాం మీ కర్మబంధం అప్పటికప్పుడే సడలిపోతుంది విద్యయాచ విముచ్యత అన్నది యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందనే మాట వంటిది కాదు యజ్ఞం చేసి మరణించేదాకా వేచి ఉంటే ఆ తర్వాత వస్తుంది స్వర్గం ఆ వచ్చిన సంగతి వాడికే తెలుస్తుంది తప్ప మీకు తెలియదు వేరా మీరు జ్ఞా వివేక వైరాగ్యాలను సంపాదిస్తే జ్ఞానానికి వెళ్ళే దారి ఆ దారిలో మొదటి అడుగు సంపాదిస్తే సంపాదించిన మరుక్షణంలో మీరు ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీకు మీకు ఫ్రీడమ్ వచ్చేసిందనే సంగతి చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది ఏమిటో వీడింత ఫ్రీగా ఉన్నాడు అని తెలుస్తుంది అంత ప్రత్యక్షానుభవంగా ఉంటుంది సో కాబట్టి యతయ అంటే సర్వసంగ పరిత్యాగులు ఎవరు వీడి సర్వసంగ పరిత్యాగులు పారదర్శిన ఆ వేదము యొక్క పారం చూశారు వీడు ఈ కర్మకాండ ఆరంభంలో కర్మకాండ కామనులు చూసి వీడు ఐసైపోయి పరుగులు తీస్తున్నాడు కర్మల వెనుక ఆ కర్మకాండ ఉపాసనాకాండ జ్ఞానకాండంతా చూసి దాన్ని సారమేటో పట్టేసుకున్న ఎతులు వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేసి ఈ కామ్యకర్మల్ని వాళ్ళు చేస్తూ కూర్చోరు తస్మాత్ కర్మల కురువంతి ఎతయ పారదర్శన అని కర్మకి జ్ఞానానికి ఉండే విరోధాన్ని వ్యాసమహర్షి స్పష్టంగా ప్రదర్శించినాడు